మీటింగ్స్టర్ అందరికి ప్రైజ్ దయచేసి కళ్ళు మూసుకోండి మనం ఆరంభ ప్రార్థన చేసుకుందాము స్తోత్రం అయిన ప్రభా నీ పాముల పిల్ల స్తోత్రాలు దేవా ప్రభ మరి ఒకసారి నీ సన్నిధిలో ఉన్న దాన్ని బట్టి నీకే వందనాలు దేవా ప్రభా ఈ రోజు చూడకుంటే ఎంతో మంది మరణించారు దేవ కానీ మమ్మల్ని సజీవ లెక్కల నుంచి మంచి హెల్త్ మంచి ఆరోగ్యం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మహాప్రభ యొక్క ధాన్యత బట్టి స్తోత్రం మహప్రభ దేవాయసభ బిడ్డని దేవ పేరు పైన దేవించి ఆశ్రయించండి త్వర త్వరగా వచ్చిన సాయం దయచేయండి మా ప్రభా యొక్క సన్నిధిలో ఉండి దేవాన్ని గణపరిచే భాగ్యం దయచేయండి మా ఉన్నో వన్ కూడా దేవాయసప్రభ ఏం దేవా అది విడదమే మా నమ్ముకొని మా దేవాయస్మి మా ప్రభు ఎటువంటి బాధ్యత మాకు అనుగ్రహించింది అనేటువంటి స్తోత్రం మా ప్రభావ ఇంకా అనేకలు వచ్చేట సాయం దయచేయండి మా ప్రభా యూట్యూబ్ ద్వారా మినిస్టర్ కూడా మంచి నాటు సాయం దయచేయండి మా ప్రభా ప్రతి ఒక్కరు ప్రకారం జీవించట దయచేసి దేవాక్యం చేత మాట్లాడండి మా ప్రభా మాతో పాటలతో మాట్లాడానికి మా ప్రభావ ప్రార్థనతో మాట్లాడానికి మా ప్రభావ ప్రతి ఒక్క విత్తరం మేము మంచి హృదయంలో నాటుకుంటాకు సాయం దయచేసి దేవా ఇతరులకు కూడా చెప్పకు సాయం దయచేసి మా ప్రభావ ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి అవసరం కే ఉన్న ప్రతి ఒక్క బిడ్ బిడ్డ సేవ బలంగా వాడబొట్టకై దేవాన్ని యొక్క సేవకునిగా చేసుకోండి మా ప్రభా ప్రతి ఒక్కరు దేవాన్ని బలంగా వాడబడాల మా ప్రభా ఈ యొక్క పశుతాత్మ శక్తి తను నింపి వాడిపియండి మీరే తోడైనాడు మా ప్రభా చేయాల మా ప్రభ దేవ్రభ యొక్క ఆస్తం పెట్టాడు మీకే మాయమ ఘనత ప్రభావం చెల్లాల మా మీరే గొప్ప దేవుడు మా ప్రభా దేవంలో దేవుడు మీరే మా ప్రభావ ప్రతి ఒక్క అవసరతం మీద వేస్తున్న మా అవసరతలు తీర్చండి మా ప్రభ ఎంత మందికి ఎన్నో అవసరతలు ఉన్నాయి మా ప్రభా ప్రతి ఒక్కరికి దేవాని కాపుదలు దయచేయండి మా ప్రభా నీ పెట్టి శ్వాసపరచండి మా ఇటువంటి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఎంతో ఉన్నారు మా ప్రభ దేవాని తటుతిరుటకు సాయం దయచేయండి మా ప్రభా నేను నమ్ముకునే సాయం దయచేయండి దేవా ఇంకెంతో మంది నీ మార్గం లేక కుటుంబెడుతున్నారు మా ప్రభా ప్రతి రక్షణ మార్గం తెలివాల మహాప్రభ రక్షింపబడాల మా ప్రభా రక్షింపబడక నేరీ అర్చ ఏ అస్తం కూర్చో కాలేదు మా ప్రభా దేవానికి అస్తం ఇవ్వండి మా ప్రభావ వాళ్ళకు దేవాయశం మీరే సాయం దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్కరు రక్షింపబడాలి మా ప్రభావ మీరే తోడే మా ప్రభావ గ్రామ గ్రామాలకు వెళ్తుండగా ఈ వాక్యాలు దేవాయశం మా ఫ్రెండ్ ని శృతించి గణపరిచే భాగ్యం దయచేస్తారని తొడగా రాబోతున్నీస్ పేడ కూర్చున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ ఆమెంక్ యూ పాట పాడతారు ందనాలు దేవి మహిమ పరుస్తూ పాట పాడుకుందాం దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు కరుణించిన కరుణామయా ప్రేమించిన ప్రేమామయా దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు అలనాడు ఆలలపై నడచిన రాజ్యుడా స్తోత్రములు అలనాడు ఆలలపై నడచిన ఆ స్తోత్రములు గాలిని గద్దించి సంద్రాన్ని అనచిన గాలిని గద్దించి సంద్రాన్ని అనచిన సర్వాధికారి స్తోత్రములు సర్వాధికారి స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు దేవాని గుడారంభులు అతిథిగా ఉండేవాడవుడు గుడారంులో అతిథిగా ఉండేవాడేవాడు యదార్థమైన నీతి కలిగి యదార్థమైన నీతి కలిగి నిజము పలికేవాడని తెల్పినా జము నిజము వాడని తెలిపిన దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు మరణించిన యా ఈరు కుమార్తెను జీవముతో నింపిన పునరుద్ధానుడా మర నిల్చినయా ఏరుకోమార్తెను జీవముతో నింపిన పునరుద్ధానుడా ఐ గుప్తును నీ జనులకై ఐ గుప్తును నీ జనులకై సంద్రాన్ని చీల్చిన బలవంతుడా సంద్రాన్ని చీల్చిన బలవంతుడా కరుణిల్చిన కరుణామయ ప్రేమిల్చిన ప్రేమామయా దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు ప్రైజులందరికీ సిస్టర్ అందరికి ప్రేజలాడు అన్న సిస్టర్స్ ప్రార్థన చేసుకుందాం స్తోద్రం పరిశుధరా మైమాల రజానికి వందనాల్ తండ్రి ఏసు కృష్ణ రజానికి స్తోద్రం దేవాసు కృష్ణజానికి వందనాలు ఎక్కడ నీ నామ్మ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటాను రజ మరి నామడి మేమందరం ఇక్కడ కూడిన్నాం దేవామ్మ మందలం మీద దిగండి దేవానికి పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచండి దేవ ముఖ్యంగా దేవానికి వందనాలు కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు ఈ దినంమిచ్చిన దేవానికి వందనాలు తండ్రి ఏసుక్రి స్టజానికి ఉద్రం దేవాసుక్రిజానికి వందనాలు తండీ దేవ అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి దేవా మనం కూడబెట్టిన దేవానికి వందనాలు దేవా మేము కూడికగా కూడుకున్నాం దేవా మమ్మందల మీ దిగండి దేవా దివా మీరే వాక్యం మీరే మాతో మాట్లాడండి దేవా దివ మేము దేనికి పనికి రాని వాళ్ళము దేవ ఈశ్వరజానికి స్తోద్రం దేవా పనికి రాని వాళ్ళమైన దేవ పనికి పాత్రగా మంలోని తయారు చేసిన దేవుడు గొప్ప దేవుడు సజీవుడు సంపూర్ణుడో దేవా దేవానికి వందన తండీ వాక్యం ద్వారా అతను మాట్లాడి నీ పరిశుద్ధాత్మ సహాయం మీరే మాకు దయచండి వాక్యంలో మేము చూడాల దేవా మీరే మహిమ పొందాలి మీరే కార్యం జరిగించి దివ వాక్యం ద్వారా మీరు మా మాట్లాడి నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేయమని ఏసు కృష్ణాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రేజ్ అలాడ్ వాక్యం చూసుకుందాం కీర్తన దావేదు కీర్తన కీర్తనలు దావేదు రాస్తా ఉన్నాడు కీర్తన ప్రధాన గాయకునికి దేవుని ఇక్కడ దావేది రాసినంటే కీర్తన రాస్తున్నాడు ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో ఏమంటుండే యహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనుపరచువాడ భూమి అంతటా నీ నామం ఎంతో ప్రభావము గలది ఏమంటున్నాడు ఇక్కడ దావిదు యహోవా మా ప్రభువ ఆకాశంలో నీ మహిమను కనుపరచువాడా దావి అంటుడు ఆకాశంలో నీ మహిమను కనుపరుచువాడా భూమి అంతటా నీ నామం ప్రభావము గలది ఆయన నామం భూమి అంతటా ప్రభావము గలది ఆయన మహిమంట ఆకాశంలో మహిమను కనుపరుచువాడా అని అంటా ఉండు దావిదు కీర్తన రాస్తా నీ మహిమను కనుపరుచువాడా ఆకాశంలలో చూడు ఆకాశంలో అంటే దేవుడు మనని ఆకాశంలో పోలుస్తుంది కాబట్టి మనని మనుషులాగా పోలుస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటుండు మనతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నీ మహిమను కనుపరచువాడ భూమి అంతటా నీ నామం ప్రభావము గలది భూమి అంతటా ఆయన నామం ప్రభావము గలదంట ఆ గొప్ప నామము ప్రభావము గలది కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండే శత్రులను పగ తీర్చుకున్న వారిని శత్రులను అంట పగ నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుల నీవు ఒక దుర్గమ్ను స్థాపించి నావు ఒక దుర్గం నంట దేవుడు స్థాపించిందంట స్థుతుల మూలముగా చంటి పిల్లల ఒకటి బాలుర నీవు ఒక దుర్గమ్ను స్థాపించి ఉన్నావు ఒక దుర్గముని స్థాపించి ఉన్నావని దావిదిక్కడ మన ఇక్కడ రాస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ దుర్గం అంట దేవుడు ఇక్కడ స్థాపించిన మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఒక స్థుతుల మూలంన అంట బాలుల చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంన ఒక దుర్గంను స్థాపించి ఉన్నావు ఎందుకు స్థాపించినడు శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాంటు వేయటకు ఇక్కడ అంటా ఉన్నాడు శత్రులతోని శత్రువు మనకి మనుషులు శత్రులు కారు సైతానే శత్రువు కాబట్టి దాంతో యుద్ధం చేయాలంటే మన పక్షిని ఎవరు చేస్తారు దేవుడే చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంట దేవుడి ధర స్థుతి చేయాలి దేవుని స్థుతి చేయాలే దేవుని మనము స్తుతి చేయాలి దేవుని కొనియాడాలే కొనియాడి స్థుతి ఒక దుర్గము స్థాపించి ఉన్నాను ఒక దుర్గం అంట స్థాపించబడి ఉంది ఆ దుర్గము దేవుడు మనకి ఒక దుర్గంగా ఉన్నాడంట ఒక కీడముగా దేవుడు ఉన్నాడు మనకు దుర్గంగా ఆయనే ఉన్నాడు ఇంకేమంటు నీ చేతి అయినా నీ ఆకాశంలో నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఇక్కడ ఏమంటుడు నీ చేతి పనైన ఆకాశంలను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రంలను నేను చూడగా అంటా ఇక్కడ దావేదు మరి ఆయన రాస్తా ఒక ఆశ్చర్యకరంగా రాస్తా ఉండి నీ చంద్ర నక్షత్రం మనక దేవుడ ఆత్మ ద్వారా ఆయనే రాస్తా నీ చేతి పనైన నీవు కలగజేసిన చంద్ర నక్షత్రం చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అంటా ఉండు దావేది గురించి మనకు తెలుసు ఆయనే నీ దేవుడు రాజుగా చేసిండు అని ఆయన రాస్తా ఉన్నాడు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు దేవుడు మనని దినదినం జ్ఞాపకం చేసుకుంటుండు మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా ఆయన సన్నిధిలోండి మనం ఆయన దగ్గర మరి గోజాడి మొరపెడుతున్నామా గోజాడి మనము మొరపెడుతున్నామా కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు మనుషులని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఏ పాటి వారము కానీ దేవుడు మనని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ప్రతిరోజు మనని జ్ఞాపకము చేసుకుంటున్నాడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మంచి ఆరోగ్యం ని ఇది మనం భయంకరమైన దినంలో ఉన్నము చూడు ప్రతి మనిషి భయంకరంగా చనిపోతా ఉన్నారు మనుషులు కానీ దేవుడు మనని ఈరోజు సజీవ లెక్కలో నిలబెట్టి ఇక్కడ మనం కూర్చొని ప్రతిరోజు దేవుడు ఒక వాక్యం మనము వింటా ఉన్నాం ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇక స్కైబ్లో ప్రతి ఒక్కరితో దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు మరో విధాలంగా దేవుడు మనతో హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి రోజు మనతోని మాట్లాడుతూ వస్తా ఉన్నాడు కాబట్టి దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనము ఏ పాటి వారం అంటుండు కాబట్టి మనం ఏ పాటి వాళ్ళము మనం పురుగు లాంటి మనం దేనికి పనికి రాని ఒకప్పుడు మనం పనికి రాని కానీ దేవుడు మనని పనికి తయారు చేసిండు చేసినప్పుడు మనము ఆయన మాట వింటున్నామా ఆయన మాట వింటున్నామా సమయంను వేస్ట్ చేస్తున్నామా సమయంను వేస్ట్ చేస్తున్నామా కాబట్టి దేవుడు మనం జ్ఞాపకము చేసుకుంటుడు ప్రతిరోజు దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఆయన మాట వినాలి ఆయన మాట విని మనం ఇంకా దినదినం ఇంకా ఎక్కువ పరిశుద్ధంగా మనము తయారు కావాలి దినదినంగా మనము తయారు కావాలి కాబట్టి ఇక్కడ అదే అంటుండు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడే పాటి వాడు నరపుత్రుడుని దర్శించుటకు వాడేపాటి వాడని ఇక్కడ అంటావాడు ఇంకేమంటుడు దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ చేసి ఉన్నావు దేవుని కంటే కొంచెం తక్కువనిగా మనని చేసింది దేవుడు చేసింది కానీ ఈరోజు దేవుడు యొక్క మాట దేవుని పిల్లలు వినలేకపోతా ఉన్నారు అన్నిలేమో కానీ దేవుని పిల్లలు వినలేకనే పోతా ఉన్నారు విన్నా కూడా అప్పటి మటుకే వింటున్నారు వదిలేస్తా ఉన్నారు మరి మనం ఎన్నో సంఘాలలో చూస్తా ఉన్నాం దేవుని పిల్లలు వింటున్నారు కానీ ఆ రోజు వింటరు ఆ తర్వాత వారమంతా వారు ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు కానీ దేవుడు మనతో ఇక్కడ అదే తక్కువ వానిగా చేసిండు కాబట్టి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప ఉన్నావు దేవుడు మంచిగా దేవుడు ఏం మనకి మహిమ ప్రభావములతో మరి కిరీటము ధరింప ఉన్నాడు కొంచెం తక్కువగానే చేసింది కాబట్టి ఆ దేవుడు మనకి ఏమి ఇచ్చినట మహిమ ప్రభావములు ప్రభావంతో మనకి ఏమి ఇచ్చినట కిరీటము ధరింపజేసి ఉన్నాడట దేవుడు మనకు ఒక కిరీటంని ఇచ్చిస్తాడట ఎప్పుడు ఇస్తాడో దేవుడు మనము కరెక్ట్ గా ఉండి యథార్థంగా ఉండి పరిశుద్ధంగా ఉండి ఆయన సేవ చేసి చూడు చాలా మంది ఏం చేస్తారంటే ఏం చేస్తుంటారు సమస్యల కోసము దేనికోసం అడుగుతా ఉంటుంటారు కానీ ఒక మనిషి ఆత్మ నశించిపోతుందని ప్రార్థన చేస్తున్నారా చేయలేక పోతా ఉన్నారు చాలా మంది ఈనాడు చూసిన మనం క్రైస్తలను చూస్తున్నాము నామ క్రైస్తలను చూస్తున్నాము అందరినీ చూస్తా ఉన్నాము వాళ్ళు ఏం చేస్తారు యథావిధిగా పోతున్నారు వస్తున్నారు సంఘాలకు పోతున్నారు వస్తున్నారు అంతేగాని ఎవరన్నా దేవుడిదారు కూర్చొని ప్రార్థన చేస్తారా చేయరు మరి అపోసుల బోధలో ఉన్నాము మనము అన్ని అని అలాంటి అపోసులత్వం బోధలో ఉన్నాము కాబట్టి అలాంటి సేవ చేస్తున్నామా అపోసలు ఏం చేసిరు భూమిని తలకిందులు వాళ్ళు చేసిరు మనం చేయగలుగుతున్నామా మనం చేసే వింటున్నాం యథావిధిగా వింటున్నాం మన దారి దాచిపెట్టుకుంటున్నాం ఈ యొక్క వాక్యాన్ని మన దగ్గరనే దాచిపెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఏమంటున్నంటే దేవుడు మనకి మహిమ ప్రభావంతో ఒక కిరీటము ఉన్నాడు నీ చేతి మీద మనకి అధికారం ఇచ్చి ఉన్నావు దేవుడు మనకి అధికారం ఇచ్చినట ప్రతి దాని మీద అధికారము ఇచ్చిండు కానీ మనం ఏం చేస్తాం దాన్ని పొందుకోవాలంటే భయపడతా ఉంటాం దాన్ని పొందుకోవాలంటే మనం భయపడతా ఉంటాం దాన్ని పొందుకోవాలంటే మనము పొందుకోలేకపోతా ఉంటాం అరే పొందుకుంటామా లేదా అది పొందుకుంటామా లేదా అని అనుకుంటుంటాం కాబట్టి దేవుణముని చేతి మీద వానికి అధికారము ఇచ్చిన ఇచ్చినవు అని ఇక్కడ అంటా ఉండి ఇంకేమంటుడు గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటిని అడవి మృగములు ఆకాశ జంతువులను సముద్ర మత్స్యంలను సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటిని ఇప్పుడు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటిని అడవి మృగములను ఆకా ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటిని వాని పాదంల క్రింద నీవి ఉంచి ఉన్నావు మన పాదంల క్రింద ప్రతిది ఉంచిండట దేవుడు మన పాదంల కింద దేవుడు ప్రతిదీ ఉంచిండు ఉంచిండు కాబట్టి మనం ఎట్లుండాలంట ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి చాలా మంది ఈనాడు కొందరు క్రైస్తవులు ఉన్నారు ఎక్కడుండే ఏదైనా వచ్చిందనుకో వాళ్ళకి ఏదైనా ఏదైనా వచ్చిందనుకో పక్కవాడే కానీ ఎవరైనా ఏదైనా వాళ్ళు ప్రతిదీ పాటిస్తా ఉంటుంటారు కానీ దేవుళ్ళ ఉంటే మనకేమి పాటించే అవసరము లేదు ఎందుకంటే దేవుడే మన దగ్గర ఉన్నాడు కాబట్టి దేన్ని పాటించే అవసరము లేదు సమస్తం అంట దేవుడు ఏం మన పాదం లెక్క క్రింద ఉంచి ఉన్నాడు సమస్తము ఉంచి ఉన్నాడు ఏదైనా మంత్రం అయినా భయపడతా ప్రతిదీ మంత్రం మంత్రం మంత్రం ఇదే అనుకుంటుంటారు మనుషులు క్రైస్తవులు కానీ ప్రతి దానికి భయపడతా వస్తూ ఉంటారు కానీ ఏది మననేమి చేయదు ఎందుకంటే యాకోబకి మంత్రము శకునము లేదు కదా కాబట్టి ప్రతిదీ దేవుడు అమాసస్తే వస్తే భయపడుతుంటారు పుణ్యం వస్తే భయపడతా ఉంటారు ప్రతి సంఘాలకు పోయి రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటారు అమాస వచ్చేసిందని పుణ్యం వచ్చిందని కానీ ఏ దేనికి భయపడడానికి లేదు సమస్తము మన పాదముల క్రింద దేవుడు పెట్టిందంట సమస్తం మన పాదంల క్రిందాక మనం భయపడడానికి వీలు లేదు భయపడడానికి అసలే వీలు లేదని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు ఇంకేమంటుడు యహోమ ప్రభువ భూమి ఎంతట నీ నామం ఎంత ప్రభావం గలది ఆయన ప్రభావం అంట భూమి ఎంతట ఎంతో ప్రభావం గలదంట భూమి అంతటా ఆయన ప్రభావం ఉంది కాబట్టి భూమి భూమి మీద ఉన్న మనుషులు మరి ఎట్లుంటారంట సీవంగానే ఉన్నారు ఆయన ప్రభావం ఉంది కాబట్టి ఆయన యొక్క ఉంది కాబట్టి మనుషులు బ్రతక మనుషులు జీవిస్తా ఉన్నారు మనుషులు జీవిస్తా ఉన్నారు బ్రతక ఉన్నారు ఎందుకు ఆయన ప్రభావం మరి భూమి ఎంతటా వ్యాపించి ఉందంట ఆయన నామం ఎంతో ప్రభావం భూమి ఎంతట ఆయన నామం ప్రభావము గలది మహిమ గలది ఆయనకే మహిమ కలగాలే ఆయనకే ఘనత కలగాలే ఆయనకే స్తుతి కలగాలే ఏ మనిషినికి కలగడానికి వీల దేనికి కలగడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు రోషం దేవుడు ఆ రోషంగల దేవునికే సమస్త ఘనత మహిమ ఆయనకే కలగాలి ఎందుకంటే సమస్త ఘనత మహిమ ఆయనకి కలగాలి ఎందుకంటే ఆయనకు మహిమ కలగాలి కాబట్టి ఆయన మహిమ పొందుతనే కదా ఆయన మహిమ పొందుతనే ఒక మనిషిని దేవుడు ఒక మనిషి ఆయనని మహిమ పరిసేనే కదా దేవుడు ఏం చేస్తాంట ఆయనని ఘనపరిసినే కదా ఆ మనిషిని దేవుడు గనపరస్తాడు కాబట్టి ఇట్లా దేవుడు అదే అంటా భూమి అందట ఆయన ఎంత ప్రభావం దావీదు రాస్తా కాబట్టి దేవుడు మనం ఒక స్థుతి చెల్లించాలి ఎందుకంటే దేవుడిని స్థుతి ఎలాంటి సమస్యలే కానీ మనం దాన్ని ఎదిరిస్తుంటాం ఎదిరిస్తాం దేవుని ఎలాంటి సమస్యలన్నా మనము ఎదిరిస్తా ఎందుకంటే ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతా ఉన్నాడు ఆ యొక్క సమస్యల్ని మనం ఎదిరించాలంటే ఏం చేయాలంట ఆయన శృతించడం మనము నేర్చుకోవాలి ఆ సమస్య వైపు చూడడానికి వీలు లేదు ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి దాని వైపు మనం చూడడానికి వీలు మనకి ఏం ఉందో దేవునికి తెలుసు కాబట్టి ఆయనను గనపరచడం మనము నేర్చుకోవాలి రై మొదటి జామున మనం లేచి ప్రార్థన చేస్తున్నామా రేయి మొదటి జామున మనము చేస్తున్నామా ఈనాడు మనుషులకు ఏమైపోయిందంటే నిద్ర ఎక్కువైపోయింది నిద్ర ఎక్కువైపోయింది నిద్ర మత్తు ఎక్కువైపోయింది మనుషులకి అలసిపోతా ఉండరు నిద్ర పోతా ఉన్నారు భయంకరమైన జిన్నలో మనం ఉన్నాము కానీ ఈనాడు క్రైస్తవులు నిద్ర మత్తులోనే ఉండిపోతా ఉన్నారు నిద్ర పోతా మనం అన్ని వింటా కాబట్టి ఆ అన్నిలన్నట్టు వేస్తుంటారు దానికి ఆరాధన చేస్తుంటారు కానీ దేవునికి రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తున్నామా నిజమైన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామా రెయి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తున్నామా దేవుడు మన హృదయం మన తలుపుని తడుతా ఉంటుంటాడు కాబట్టి ఆయన నామం ఎంతో ప్రభావం కలదంట భూమి అంతట అలా ఉన్నామా మనము అని దేవుడు ఇలా మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నాడంటే ఇరిమియా ఇర్మియా ఐదో అధ్యాయం ఇరవై వచనం ఇరిమియా ఐదు ఇరవై యాగోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి యూధ వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి దేవుడు మనతోని మాట్లాడతా ఉన్నాడు ఏమంటున్నాడు కనులుండియు చూడకయు చెవులుండి వినకయు నున్న వివేకం లేని మూడు లార ఈ మాట వినుడి ఈనాడు ఈనాడు మనుషులకి కనులున్నయి చూసలేరు ఈనాడు క్రైస్తవత్వము కనులుండి చూడలేకపోతున్నాయి పోతున్నారు చెవులుండి వినకపోతున్నారు ఇంకేమంటుండు వివేకం లేని మూడు ఈ మాట వినుడి అంటా అవునాడు దేవుడు మనని ఆయన ఆయన మనం తక్కువవానిగా చేసిండు దేవుని కంటే మనం తక్కువవానిగా చేసిండు కాబట్టి ఆ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు మనని జ్ఞాపకం చేసుకుంటుడు అందుకే అంటున్నాడు కనులుండి చూస్తలేరంట చెవులుండి వింటలేరంట వింటున్నాము అంటే ఈ చవితని వింటుని చవితని వదిలేస్తా ఉన్నారు చూస్తున్నారు కానీ చూడలేక గుడ్డి ఉండిపోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుడు వివేకం లేని మూడు ఈ మాట వినుడి ఈ మాట వినండి అని దేవుడు మనతో మాట్లాడతా ఉన్నాడు ఈనాడు ప్రతి బిడ్డతో దేవుడు మన మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటాడు ఇరవై రెండో వచనంలో సముద్రము దాటలేకుండున్నట్లును దాని తరంగములు ఎంతో పొర్లినను అవి ప్రబలకయ్యో ఎంత ఘోషించినను దాని దాటలేకయ్యో ఉండునట్లును నిత్యము నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించినా నాకు మీరు భయపడరా ఏం చేసినడా దేవుడు సముద్రం దాటలేకున్నను దానికి ఏం పెట్టినడా దేవుడు సరిహద్దుగా నిర్ణయం చేత దానికి ఇస్కను సరిహద్దుగా నియమించిండ దేవుడు కాబట్టి మీరు నాకు భయపడరా దేవుడు అంటా ఉన్నాడు మీరు నాకు భయపడరా నాకు భయపడండి నా మాట వినండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా కానీ మీరు నా మాట వినండి అంటా ఉన్నాడు మీరు నా మాట వినండి అని అంటా ఉన్నాడు ఇంకేమో నా సన్నిధిని మీ సన్నిధిని వనకరా నా సన్నిధిని వనకరా ఇదే యహోవ వాక్కు దేవుడు ప్రవచనీగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా సన్నిధిని మీరు వనకండి ఆత్మలు నశించిపోతా ఉన్నాయి ఆత్మలు నశించిపోతా ఆత్మల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నామా ఇంకే ఎక్కువ ప్రార్థన చేయాలి మనం చేస్తున్నాము చేయని ఎంతమంది ఉన్నారు కానీ చేయాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి నశించిపోయి వెళ్ళిపోయినరు కానీ ఇప్పుడు బతికున్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి ఆత్మ ఒక ఆత్మ కొరకు మనము మన పక్కింటి వాళ్ళ కోసమో మన చుట్టాల కోసమే మన బంధువుల అందరి కోసం మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఇరుగు పురుగు వారికి కోసం కానీ మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు మన కొరకే ప్రార్థన చేసుకుంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతాం కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటా ఉండి ఇంకేమంటున్న జనులు తిరుగుబాటును ద్రోహము చేయి చేయు మనసు గలవారంట జనులు ఎట్లుండంట తిరుగుబాటు తనం చేస్తుంట తిరుగుబాటు తనము ఆయన మాట వినకపోవడమే తిరుగుబాటు తనము ఆయన మాట వినకపోవడమే తిరుగుబాటు తనము ద్రోహము ద్రోహము చెయ్యి మనసు ద్రోహము చెయ్యు మనసు వారు తిరుగుబాటు చేచు తొలిగిపోచున్నారు తిరుగుబాటు చేయచు ఎట్లుంటారంట తొలిగిపోచున్నారంట వారు తిరుగుబాటు చేచు తొలిగిపోచున్నారంట తొలిపోతుంటారు దేవుని తిరుగుబాటుతనం చేస్తే తొలిగిపోతా ఉంటారు తొలి తొలిపోవడం ఎట్లా వస్తుంది ఆయన మాట వినకపోవడమే కదా ఆయన మాట వినకపోవడమే తొలిగిపోవడం కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉండు ఇంకేమంటుడు వారు రండి మన దేవుడని యహోవయందు భయభక్తులు కలిగి ఉందాము అప్పుడు అంటా ఉంటారంట ఇక్కడ ఏమంటుండ్రు వారు రండి మన దేవుడిని యహోవయందు భయభక్తులు కలిగి ఉందాము ఆయన తొలకరి వర్షము కడవరి వర్షమును దాని దాని కురిపించువాడు ఏం దేవుడు తొలకరి వర్షము కడవరి వర్షము దాని దాని కాలంలో కురిపించువాడు కదా అని ఇక్కడ అంటా భయభక్తులు కలిగి ఉందాము అని అంటుండ్రు అప్పుడు భయభక్తులు కలిగి కలిగి ఉందాము అని అంటావు ఇంకేమంటుడు వర్షము కడవరే వర్షము దాని దాని కాలమున కురిపించిన వాడు కురిపించువాడు కదా నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించినని తమ మనసులో అనుకున్నారు అనుకున్నారు అంట వాళ్ళు అలాంటి మనసులాగా ఉన్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతుండు మనకి ఇలాంటి మనసు ఉండడానికి వీలు లేదు తిరుగుబాటు తనం మనకు ఉండడానికి వీలు తిరుగుబాటు తనము ఉండడానికి వీలు లేదు తిరుగుబాటు తనము ఉండద్దు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు ఇంకేమంటు మీ దోషములు వాటి క్రమమును తప్పించేను దోషంలు వాటి క్రమమును తప్పించెను మనిషిని దోషమే అంటే అంట వాటి క్రమము తప్పించెను మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణములు మనకు మేలు కలగాలంటే చూడినాడు చాలా మేలు పొందలేకపోతున్నంటే ఆ యొక్క పాపమే కారణం అంట మనిషికి పాపమే మనుషులు పాపము చేస్తా ఉంటారు కాబట్టి ఆ పాప వాళ్ళ లోపల కాబట్టి ఆ పాపం నుంచి దాన్ని విడుదల పొందాలి కాబట్టి ఆ మేలు పొందాలి ఆ మేలు పొందాలంటే ఏం చేయాలి ఆ పాపం నుంచి విడుదల పొందాలి ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే ఆయన నామంలో మనం బ్యాప్టిజం పొందాలి ఆయన రక్తంలో మనము కడగబడాలి ఆయన రక్తంలో శక్తి మనము పొందుకోవాలి ఆయన శరీరంలో పరిశుద్ధత ఉంది కాబట్టి ఆ యొక్క పరిశుద్ధత కలిగి మనము ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క తీసివేసుకోవాలి ప్రతి దినం మనం ఇంకా మన ఏదైనా శరీరకమైన ఉందంటే దాన్ని తీసేసుకుంటా ఉన్నా దిన మనం ఇంకా పరిశుద్ధంగా తయారు కావాలి దేవుడు అట్లనే మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటుండే పిలిపిలకు రాసిన పత్రిక రెండు తొమ్మిది రెండు తొమ్మిదిలో అందుచేతను పర్లోక మంది ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో గాని భూమి ఉన్న వారిలో కానీ ప్రతివాని ముఖాలను ఏసు నామంలో వంగునట్లును పర్లోక భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి ఉన్న వారిలో కాని ప్రతివాని ముఖాలు అంట ఏసు నామంలో వంగునట్లు ఏసు నామం ఏసు ఏసు ప్రభు ఎదుటనే ఆ ప్రతివాని ముఖాలు వంగాలట కాబట్టి ముఖాలు వంగి ప్రార్థన చేయాలని అంటు ప్రతివాని వాణి ముఖాలు ఉంగాలని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నాడు ప్రతి వాణి నాలికయ్యు తండ్రి దేవుని మహిమార్థమై ఏసు క్రిస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు ప్రతి దేవుని మహిమార్థమై ఏసు క్రిస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు ఏసుక్రిస్తే ప్రతి నాలుకయ్యు ఏసు ప్రభు అని ఏసుక్రీస్తే ప్రతి ప్రతి ఒక్కరూ సమస్తమును దేవుడు చేసిండు కాబట్టి ప్రతి మనిషి ఆయన నామము ఒప్పుకోవాలంట అంత గొప్ప నామము ఆ యొక్క నామముని ఒప్పుకోవాలని మాట్లాడతా ఉన్నాడు ఇంకేమంటాడు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను దేవుడు ఏం చేసిండ ఆయనను ఎచ్చించిండ ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించిండు పైనామం అంట దేవుడిది పైనామం కాబట్టి దేవుడు ఆయనకి అనుగ్రహించిండు చూడ గొప్ప దేవుడు అనుగ్రహించింది కాబట్టి ప్రతి నాలుకి ఆయనని శుతించాలంట ఆయనని ఘనపరచాలంట ఆయన ఎదుట మోకాలు ప్రార్థన చేయాలంట ఆయన ఎదుట ముఖాలు ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ముఖాలొంగి ప్రార్థన చేయాలి ప్రతిరోజు మనం ముఖాలొంగి ప్రార్థన చేయాలి ఎంత అలసటనే ఉన్నా కూడా మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాల ముందుకి నడవాలి ప్రార్థన చేసి ముందుకు నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు తోడై ఉండి దేవుడు మనకి ప్రతి దాంట్లో సహాయము చేశాడు మనకి ఏం అవసరం ఉందో అది కాబట్టి దేవుడు ద్వారా మనము ఒప్పుకోవాలని నామంని ఒప్పుకొని ముందుకి నడవాలి ఎబ్రిలోకి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై వచనం ప్రేమ అంటుందంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కలాంశుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఎట్లుండ దేవుడు పవిత్రుడు అంట నిర్దోషి నిష్కలాంశుడును పాపులలో చీరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు ప్రధాన యాజకుడు దేవుడు మనకు సరిపోయిన వాడు గొప్ప దేవుడు మనకి దొరికిండు చాలా గొప్ప దేవుడు మనకి దొరికిండు కాబట్టి ఆయన పరి పవిత్రుడు అంట నిర్దోషి అంట ప్రత్యేకంగా ప్రత్యేకం వాడును కాబట్టి ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడని అక్కడ దేవుడు మనతోనే మాట్లాడుతా కాబట్టి ఆ ప్రధాన యాజకుడు మనకు దొరికింది కాబట్టి మనం ఎంత ధన్యులం చాలా ధన్యులం కాబట్టి ఆ యొక్క మనం పొందుకోవాలంటే ఆ మేలు అంటే ఏసుప్రవే మనకు మేలు ఏసుప్రవే మనకి మేలు మేలు దొరికింది మనకు మేలు కాలగా ఏంటంటే ఆయన దొరికింది కాబట్టి మనకు మేలు ఆయన దొరికింది కాబట్టి మనకు సమాధానము కాబట్టి ఇక్కడ అదే అంటా దేవుడు దొరికింది మనకి ఎట్లుండ ప్రధాన యాజకుడు అని దేవుడు మనకు సరిపోయిన దేవుడు చూడంత గొప్ప దేవుడు మనం ఒకప్పుడు ఈ లోకంలో అంధకారంలో ఉన్నాం చీకట్లో ఉండిపోయినాము భయంకరమైన పరిస్థితిలో ఉండిపోయినాము పాప పాపంలో స్థితిలో ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు మనని నాపకము చేసుకున్నాడు చేసుకొని ఆయన మహిమ ప్రభావం ధరింపజేసిండు కిరీటంను మనకు దేవుడు ఇచ్చిండు కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటుండంటే ఆది కాండము ఆది కాండము పద్దెనిమిదో వచనం అబ్రహాం ఇక్కడ ఏమంటుందంటే అందుకు అబ్రహాము ఇదిగో ధూలియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడా తేగించుచున్నాను చూడు అబ్రహాము దగ్గరికి మరి దేవుడు వచ్చినప్పుడు ఆయన ఏమంటుండే అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైనా నేను అబ్రహాం అంటు నేను ధూళియు బూడుదనైనా నేను ప్రభుత్వం మాట్లాడ తెగించున్నాను అంటున్నాడు చూడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకంటే ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు విశ్వాసులకి తండ్రి కాబట్టి అబ్రహాం ఇస్సాకు యాకబుల దేవుడు ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ దేవుడు అంటు ఆ అబ్రహాం అంటా ఉన్నాడు ధూళిని బూడిదనైన నేను ప్రభుత్వం మాట్లాడ తగ్గించు అని అంటుండు తగ్గించుకొని అంటా ఉండు ధూళిని నేను బూడిదనైన అంటా ఉన్నాడు ధూళి అంట చూ మనం అక్కడ చూసుకున్నాం మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఏ పాటి వారమని చూస్తా కాబట్టి ఇక్కడ అబ్రహాం నేను ధూళి అంటున్నాడు ధూలే కదా మనుషులం ధూలే కదా రూలాంటి వాళ్ళమే కదా దేనికి పనికి రాని వాళ్ళమే కదా అంత గొప్ప దేవుని కలిగి మనం ఏం చేయాలంట దేవుని గణపరచడం మనము నేర్చుకోవాలి ప్రతి రోజు మన ప్రతి దినము మనం సమయం పెంకెక్కువనే మనం దేవుణంలో గడుపుతా ఉండాలి సమయం ఇంకెక్కువనే పెడతా ఉండాలి ఎంత చేసినా తక్కువనే కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలు కీర్తన నాలుగో అధ్యాయం రెండో వచనం నరులార ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు ఇక్కడ అంటా ఉన్నాడు ఏమంటు దావి అంటా ఉన్నాడు దావిది రాస్తా ఉన్నాడు నరులారా ఎంతకాలం నా గౌరవంను అవమానంగా మార్చెదరు ఎంత కాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించదరని చూడు నరులు మరి అవమానము అవమానముగా గౌరవం అంట ఎంతకాలం నా అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించదరు వ్యర్థమైన దాన్నే ప్రేమి లోకమంతా వ్యర్థమే కదా పనికి రానిదే కదా దాన్నే ప్రేమిస్తా ఉంటుంటారు మనుషులు దాన్నే ప్రేమిస్తా ఉంటారు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండరు ఇంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు అబద్ధమైన వాటి వాటిని ఎంతమంది వెతుకుతా ఉంటారు అబద్ధమైన దాన్నే వెతుకుతా ఉంటారు వ్యర్థమైన దాన్నే ప్రేమిస్తా ఉంటారు ఈ భూమిలో ఉన్నది మరి ఈ భూమి మీద ఉన్నంత వ్యర్థమే అంత అబద్ధమే అంత మోసంతో కూడినదే కాబట్టి ఆ యొక్క లోకంలో ఈ మనము ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలంట మనము ఇట్లా వ్యర్థమైన దాన్ని ప్రేమించకు ప్రేమించొద్దంట అబద్ధమైన దాన్ని వెతుక్కొద్దంట కాబట్టి దేవుడు మనతోని మాట్లాడతా ఉన్నాడు ఎంత కాలం ఇంత కాలం దీన్ని ఎంత ఉంటారు మీరు అని దేవుడు మనతోని మాట్లాడతా ఉన్నాడు కాబట్టి మనం దాన్ని వెతకడానికి వీలు లేదు కాబట్టి దాని దాన్ని వెతకడానికి వీలు లేదు ఎందుకంటే శపితమైంది లోకం ఉన్న ప్రతిదీ కాబట్టి ఏది ఏమి కావాలో మనకి ఏమి కావాలో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు అదే మనతోని మాట్లాడుతా ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడుతుంది కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆయన మాటకి మనము లోబాడాలి లోబాడే ముందుకి నడవాలి కాబట్టి ఆ దేవుడు మనతోని మాట్లాడుతా యోబు యోబు గ్రంథము యోబు ఇరవై ఐదు అధ్యాయము ఆరో వచనంలో ఏమంటుంటే ఇరవై ఐదు ఆరు మరి నిశ్చయంగా పురుగు మనుషుడు పురుగు నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా నిశ్చయముగా అంటా ఉండు పురుగు నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా పవిత్రుడు కాదని మనం పాపం చేయాలా చేయడానికి వీలు లేదు కానేరుడు అని అంటుడు పైత్రుడు కానేరుడు నిశ్చయముగా అని అంటుడు కాబట్టి మనం ఇంకా పవిత్రుడు కానేరుడు అనే ఇక్కడ రాసుండు కాబట్టి మనము పైత్రంగా తయారే కావాలి ఇంకెక్కువ పవిత్రంగా తయారు కావాలి కాబట్టి ఇక్కడ అదే కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు కాబట్టి పైన వచనం ఐదో అంటే ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగల కాడు నక్షత్రంలో పవిత్రమైనవి కావు కాబట్టి మరి నిశ్చయంగా పురుగు వంటి మనుషుడు నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా కారు కాబట్టి ఆయన రక్తంలో కడగబడు కడగబడినాం కాబట్టి మనము దేవుని దృష్టిలో ఇంకా పవిత్రంగా తయారు కావాలి పరిశుద్ధంగా మనము తయారు కావాలి ముందుకి నడవాలి కాబట్టి దేవుడు అదే మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టికి మనం పవిత్రంగానే ఉండి ముందుకు నడవాలి కాబట్టి ఇంకోటి ఏమంటున్నాడే యోపు గ్రంథము అదే యోగు పదకొండు పదకొండు ఏడులో ఏమంటుండే దేవుడు దేవుడు దేవుని గూఢాంశంలో నీవు తెలుసుకునగలవా సర్వశక్తుడాకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అంటా ఉండు దేవుడు గుడాంశం నీవు తెలుసుకునగలవా సర్వశక్తి దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అని ఇక్కడ ఇక్కడ యోబు గ్రంథంలో మనతోని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు పరిపూర్ణ జ్ఞానం కలగాలంటే ఆయన ద్వారానే కలుగుతుంది ఆయన ఇస్తేనే మనకి కలుగుతుంది కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ యోబు అంటా కాబట్టి మనము ఆయన మాట వినాలే ఆయన మాటకు మనము లోబాడాలే ఇంకా లాస్ట్ ఒక వచనం చూసుకుందాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఏడు మూడు అతడు తండ్రి లేవ అతడు తండ్రి లేని తల్లి లేనివాడును వంశవల్లి లేనివాడను జీవిత కాలమునకు జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవిని కుమార్ని పోలియున్నాడు దేవుడి కోసం రాస్తా ఉండు రాస్తా ఉంది ఇక్కడ ఈ యొక్క అపోసురుడైన పౌలు రాస్తా అతడంత తండ్రి లేనివాడంట తల్లి లేనివాడంట వంశ వాళ్ళు లేనివాడు జీవిత కాలమునకు జీవమునకు అంతమైనను లేనివాడనై ఉండి దేవుని కుమార్ని పోలియున్నాడు దేవుని కుమార్ని పోలి ఉన్నాడంట దేవుడు చూడు ఆ దేవుడు మనతోనే మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటా మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనము మనని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఏ పాటి వారం కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దినదిన మనని జ్ఞాపకం చేసుకుంటుడు కాబట్టి మనము సమయం వేస్ట్ చేయదు అస్సలు చేయదు ఎందుకంటే మనం భయంకరమైన దినంలలో ఉన్నాం భయంకరమైన దినంలో ఉన్నాం కాబట్టి ప్రతి మనిషిని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము ఇంకా ఎక్కువ మనం ప్రార్థన చేయాలి భయంకరం మనుషులు చనిపోతా ఉన్నారు నశించిపోతా ఉన్నారు ఆ మనుషుల కోసం మనం ప్రార్థన చేస్తా ఉండాలి ఇంకెక్కువ ప్రార్థన చేస్తా ఉండాలి చేసి దేవుని గణపరచాల దేవుని మహిమపరచాలి కాబట్టి దేవుడు మన తను ఉన్నాడు నేను జ్ఞాప నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు ఏ పార్టీ వారో అంటున్నాడు దేవుడు కాబట్టి ఆ దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటుండంటే మనం చాలా ధన్యులము జ్ఞాపకం చేసుకుంటు కాబట్టి మనము మనల్ని రక్షించుకున్నాడు ఆయనే అందరినీ చేసుకుంటుండు కానీ దేవుణ్ణి తెలుసుకోలేక ఉన్నారు దేవుని తెలుసుకోలేకపోతా ఉన్నారు కాబట్టి మనము దేవుని గనపరచాలి కాబట్టి దేవుని మహిమపరచాలి కాబట్టి ఇక్కడ అదే అంటా కాబట్టి ఆయన మాట మనం విని ఆయన మాటకు మనము లోబడాలని ముందుకి నడవాలి ఎందుకంటే దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యలు చేసే దేవుడు కాబట్టి ఆయన ఎట్లుండట ఆదే అయినను జీవమునకు అంతమైన లేని వాడని అయ్యండి దేవుని కుమార్ని పోలి ఉన్నాడు ఆది జీవమునకు అంతమైనను లేనివాడని దేవుని కుమార్ని పోలి ఉన్నాడంట చూడు దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఎస్ ప్రభు మనతో మాట్లాడుతుండడు కాబట్టి ఆయన మాట వినాలే తిరుగుబాటుతనం మనకు ఉండడానికి వీలు లేదు అయన మాటకి లోబడాలి ముందుకి నడవాలి కాబట్టి ఆయన మాట విని వింటేనంట ఆయన మాట విని ఆయన మాటకి లోబడి ఉండాలంట కాబట్టి సమస్తము ఏం మన పాదముల క్రింద పెట్టిండు సమస్తము మన మన పాదముల క్రింద పెట్టిండు కాబట్టి మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనము ఏ పాటి వారము నీవు నరపుత్రిని దర్శించటకు వాడు ఏ పాటి వాడని దేవుడు మనతోనే మాట్లాడుతూ కాబట్టి దేవుడు మాట్లాడిండు కాబట్టి మనము ఆయన మాటకి విని ముందుకు నడవాలి దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంటాడు ఎందుకంటే మనము ఎదుటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకుంటే మన ప్రతి దేవుడు ఏమ అవసరం దేవుని తెలుసు మనం ఇంకా అడగనే అవసరం లేదు దేవుడు మనకు ఇస్తాడు మనకి ఇస్తాడు కాబట్టి మనము చోలో చోలుతో విన చోలుండి మనం వినాలంట కనులతో దేవుడు ఒక వాక్యం మనము చూడాలంట మరి ఆయన మాట మనము వినాలంట ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలి కాబట్టి ఆ యొక్క గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్న ముందుకి నడవాలి చూడు మనం ఈ ఇక్కడ ఈ గ్రూప్ మనం కొడుకుంటున్నాము మరి ప్రతిరోజు మనం వాక్యం వింటున్నాము ప్రతి దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు మనం వింటున్నాము ప్రతిరోజు దేవుడు వాక్యంతో మనం హెచ్చరిస్తా ఎందుకంటే మనం సరిగా లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటుంటాడు ఇంకా సరిగా కావాలి మనం సంపూర్ణంగా సంపూర్ణకి తయారు కావాలి దినదినం సంపూర్ణలకి తయారు కావాలి ముందుకు నడవాలి కాబట్టి ఆ దేవుడు మనతో మాట్లాడతా వస్తా ఉన్నాడు చూడు మనము అనుకుంటాము ఏమి సమయం కూర్చోలేమో కాబట్టి దేవుడు మనని కూర్చోబెడుతున్నాడు మనకి వినిపిస్తా ఉన్నాడు ఈ సమయం దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి దేవునికి వందనాలు మనము చెల్లించాలి చూడు దేవునికి వందనాలు చెల్లించాలి మాకు ఎన్నో నా సాక్ష్యం చెప్తా కొంచెము మా జీవితంలో మరి ఎన్నో సోధలు భయంకరమైన శోధనలు ఆ శోధన నుంచి దేవుడు మమ్మల్ని తప్పి తప్పించిండు విడుదల చేసిండు ఈ రోజు మీ అందరి ముందు దేవుడు మమ్మల్ని నిలబెట్టిండు ఎందుకంటే ఆ గొప్ప దేవుడు చాలా గొప్ప దేవుడు కాబట్టి మనం మనం ఇలా ఎందుకు రావాలని చాలా మంది అనుకుంటుంటారు కాబట్టి మనం ఏం చేయాలి అనుకుంటా ఎందుకు మనం వినడం ఎందుకు అనుకుంటుంటారు చాలా మంది ఉన్నారు నిన్న మనం విన్నాము ఎంతో మంది ఉన్నారు అని మరి అక్క చెప్తా ఉన్నది మరి కొందరే వస్తున్నారు కొందరే వింటున్నారు కాబట్టి దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడు చాలా మంది వారం కోసారి వింటారేమో కానీ మనం రోజు వింటా ఉన్నాం వాక్యం మనం రోజు వింటా ఉన్నాం దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తా ఉన్నాడు ప్రతి భయంకరమైన శోధనల నుంచి దేవుడు మమ్మల్ని విడుదల చేసిండు నా జీవితంలో అయితే భయంకరమైన శోధన నుంచి దేవుడు నాకు ప్రతి ఒక్కరికి శోధనలు ఉంటాయి కాదంటలే కానీ నా జీ నా ఉండే భయంకరమైన శోధనలు ఉండే దాని నుంచి దేవుడు మనని విడుదల చేసిండు ఎప్పుడైతే మన ఆయన మాటలు మనం రోజు వింటున్నామో ఆయన యొక్క మాటలే మనకు ధైర్యపరుస్తా ఉన్నాయి ఆయన యొక్క మాటలే మనకు సహాయము చేస్తా ఉన్నాయి ముందుకి నడిపిస్తా ఉన్నాయి కాబట్టి మాట మనం విని ముందుకు నడవాలి మనం చూడు మనం అనుకుంటుంటాము ఎందుకు ఈ ప్రార్థన చేయాలి రోజు ఇన్ని గంటలు ఎందుకు చేయాలనుకుంటాం కానీ ఆ గంటల ప్రార్థన మనకి ఈ సంవత్సరం మనం ఇన్ని గంటలు ప్రార్థన చేస్తే వచ్చే సంవత్సరం ఆ ప్రార్థన చాలా అవసరం ఉంటుంది నా శోధనల నేను చాలా మరి గతి గత సంవత్సరాలు గతించిన పైన సంవత్సరాలలో ఎంతో నేను ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా నాకు ఈ ఈ సంవత్సరంలో చాలా సహాయము చేస్తా వస్తున్నాయి సహాయము చేస్తా వస్తున్నాయి ఎందుకంటే మనము రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు నాలుగు గంట ఐదు గంటలు చేసినా తక్కువనే ఒక గంటలు చేసినా తక్కువనే నేను నేను చెప్తున్నాను నీ నేను నేను చేసేది రోజు ప్రార్థన కం నేను చేసేది అయితే కంపల్సరీ ఒక నాలుగు సమయం ఉంటే ఇంకా గంటలు కూడా చేస్తా ఇంకా సమయం దొరకపోతే ఒకసారి మూడు గంటలు కూడా చేస్తా సమయం దొరికినప్పుడు నేను ప్రార్థన చేస్తుంటా అందరం చేస్తున్నాం మనము ఇంకా ఎక్కువ మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ ప్రార్థన ఏమవుతుందంటే మనకు ముందు ముందు మనకి కాపాడుతూ వస్తూ చాలా మంది ఏం చేస్తుంటారు బ్యాంకులో డబ్బులని దాచిపెడుతుంటారు ఆ డబ్బుకి ఏమైపోతుంటది దొంగలన్నా ఎత్తుకోపోతుంటారు కానీ మన ప్రార్థన ఎవరు దోచుకోపోలో ఎవరేమి చేయరు దేవుడు దేవుడు కవిలో దాచపడతా ఉంటది ఆయన దగ్గర దాచపడుతుంటది ఆ ప్రార్థన మనకు సహాయం దేవుడు మనకి కనిపించకున్న వాక్యంధర మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు కాబట్టి ఆ దేవుడు మనకు సహాయము చేస్తా ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలంట సమయంని వేస్ట్ చేయదు ఎందుకంటే చూడ నెలలో మనకి మళ్ళీ పద్దెనిమిది తారీఖు వచ్చేసింది సమయం పోం పోతేతూనే ఉంది నెలలు పోతా ఉన్నాయి సంవత్సరాలు పోతున్నాయి రోజులు పోతా ఉన్నాయి వారాలు కూడా పోతూనే ఉన్నాయి ఎందుకంటే మరి మతే సువార్తలు అంటున్నా ఉన్నాడు దేవుడే చేసినట ఆ ఎందుకంటే అట్లా చేయకపోతే ఏ మా ఏ శరీరు తప్పించుకున్నాడు అని అక్కడ రాస్తా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట సమయం ఇంక ఎక్కువ పెట్టాలి మనకు అన్న చెప్తా ఉంటాడు ఓకే ప్రార్థన ఎక్కువ చేయండి అంటా ఉన్నాడు అంటా ఉంటాడు కానీ ప్రార్థన చేయాలి ఇంకెక్కువ ప్రార్థనలు ఇంకా ముఖ్యంగా రేయి మొదటి జామున ఇంకా లేసి ప్రార్థన చేసే దేవుడు మన ప్రార్థన వింటుంది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మనం లేవాగానే టీ ఉందర ప్రార్థన మనము చేయడం మనము నేర్చుకోవాలి అందరు చేస్తున్నారు చేస్తలేని అంటాలి కానీ చేస్తున్నారు ఇంకెక్కువ మనం ప్రార్థన చేయాలి ఎంత కూర్చున్నా మనకి మన మన మనసుకి ఏమైపోతుందంటే ఇంకా సంతోషం కలగాలంటే మనం ఇంకా ఎక్కువ గడుపుతా ఉండాలి కాబట్టి నా జీవితంలో ఎన్నో శోధనలు ఉండే ఎన్నో ఉండే ఆ శోధనలు సమస్యలను నాకు ఏం అన్నకి ఫోన్ చేస్తుండే నేను అప్పుడు అన్నకి ఫోన్ చేసినప్పుడు ఇట్లా ప్రార్థన చేయండి సిస్టర్ అన్న చెప్తుండే చేస్తుండే దేవుడు కార్యం చేసిండు దేవుడు నాకు విజయాన్ని ఇచ్చిండు ప్రతి దాంట్లో నేను ఇప్పుడు అనుకుంటున్నా అరే అప్పుడు ప్రార్థన చేసినా చేస్తున్నా కూడా నాకు అంటే ఏమనుకున్నా అంటే ప్రార్థన ఎక్కువ చేస్తూనే ఉన్నా కానీ ఆ సమస్య కూడా మనం జయించాలంటే మనకు ఒకటి ఏం ఉండాలంటే అందరికీ మన అందరికీ ఉండాలంటే నిరీక్షణ ఉండాలి మనకి విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మరి తగ్గి మనం ఏం చేయాలంట ఓపిక పట్టి ఉండాలి ముఖ్యంగా మనకి ఓపిక చాలా అవసరం ఓపిక మనకి చాలా అవసరం కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట మరి అలాంటి స్థితిలో మనము ఉండాలి కాబట్టి నాకు ఆ ప్రార్థన ఇప్పుడు చాలా అవసరం వచ్చింది నాకు దేవుడు ఒక చేసిండు కార్యాలు చేస్తున్నా ఉన్నాడు నమ్ముతున్నా ఇంకోటి కూడా నేను అడుగుతున్నా దేవుడు అది కూడా చేశాడని నమ్ముతున్నా నమ్మేసినా కూడా దేవుడు అది కూడా మా జీవితంలో చేశాడని నమ్ముతా ఉన్నా దేవుడు ప్రతి దాంట్లో ఆ యొక్క ఇప్పుడు అవసరం వచ్చింది ఇంకెక్కువ ప్రార్థన చేస్తా ఉన్నా నేను ఇంకెక్కువ ప్రార్థన చేస్తా ఉన్నా మనం అందరం చేస్తున్నాం ఇంకెక్కువ మనం ప్రార్థన చేయాలి ముందుకి నడవాలి చేస్తుంటే దేవుడు ఆ యొక్క ప్రార్థన మనం ముందు సంవత్సరాలకు మనకి చాలా అవసరం వస్తుంటది కాబట్టి అంత గొప్ప దేవుడిని కలిగి మనము ఉన్నాము మనం అనుకుంటున్నాం ఎందుకు ఇది తినాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు నిన్న చూసినాం మనం అది చాలా మంది అనుకుంటా ఉంటారు ఏమనుకుంటారు ఏ ఎందుకు పోవాలనుకుంటుంటారు కానీ మాకు నేను స్టార్టింగ్ ప్రార్థనప్పుడు నేను ఎందుకు వస్తాను అంటే కొంచెం నాకు పొద్దున ఐదు ఏళ్ళకే పోయేది ఉంటుంది కాబట్టి జస్ట్ వాక్యానికి టైంకి వచ్చి వాక్యం వింటా ఉన్నా నేను నేను కూడా చెప్పాలి వాక్యం వింటున్నా పొద్దున ఐదు గంటల డ్యూటీ ఒక్కోసారి మాది ఐదు గంటలకు మారుతుంటది ఒకసారి ఐదున్నరకు ఉంటుంది వెళ్ళిపోవాలి మేము నాలుగు గంటలకు రేషికే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి అంత మాది అంత పని ఉంటుంది కొంచెం కష్టమైన పని మాది కాబట్టి దేవుడు నడిపిస్తున్నాడు ప్రతి దాంట్లో దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపిస్తా ఉన్నాడు మీ అందరి ప్రార్థన వలన దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తా ఉన్నాడు ఒక మనిషి ప్రార్థన కాదు అందరి ప్రార్థన సపోర్ట్ అవసరం మనందరి ప్రార్థన అందరికీ చాలా అవసరం కాబట్టి మేము ఇందులో ఎన్ని వాక్యం వింటున్నాము వాక్యం ప్రతిరోజు వింటున్నాము రాసుకుంటున్నాము దాన్ని చూస్తున్నాము ముందుకి ఒక వాక్యం చదువుతున్నాం ముందుకి నడుస్తున్నాం అందరం అదే పని చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి తోడై ఉన్నాడు నా జీవితంలో దేవుడు కార్యాలు చేసిండు దేవుడు కార్యాలు చేసిండు నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు చేసిన ప్రార్థన ఇప్పుడు నాకు అవసరం వచ్చిందని ఇంకెక్కువ నేను ప్రార్థన చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నా ప్రతి శోధన నుంచి ప్రతి ఇబ్బందుల నుంచి ప్రతి దాని నుంచి నన్ను విడుదల దేవుడు చేసిండు అంత భయంకరమే శోధన నుంచి దేవుడు నన్ను తప్పించి ముందుకు నడిపించి ఈ రోజు మీ ముందు నన్ను నిలబెట్టిన దేవునికి వందనాలు కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు మనం ఏపాటి వారేం కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆ దేవుడు జ్ఞాపకం చేసినాడు కాబట్టి మనం ఈ రోజు ఈలో ఈలో ఈ సజీవ లెక్కలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనం ముందుకి నడిపిస్తా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క చిన్న మాట ఈ యొక్క వాక్యం దేవుడు దీవించిన గాక స్తోత్రం పరిశుధ్రా మయమలా రజానికి రజానికి వందనాలు తండ్రి వాక్యం ద్వారా మీరే దేవానికి వందనాలు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడేపాటి వాడు అంటున్నావు దేవా దేవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు దేవాందని బట్టి నీకు దేనికి పనికి రాని దేవా పనికి రాని కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు దేవా ను గొప్ప దేవుడు సజీవుడు సంపూర్ణుడో దేవా అందుని నీకు వందనాలు తండీ ఏ సజానికి స్తోత్రం తండ్రి దేవాన్ని నేను స్తుంచాల నేను ఘనపరచాల నేను మహిమ పరచాల దేవా దేవానికి వందనాలు తండ్రి ఏ శుక్రీ సజానికి స్తోత్రం దేవా మీరే ఆత్మకార్యం చెరిగించండి దేవమాక్యం దాన్ని మీరు మాత్రం మాట్లాడిన దేవానికి వందనాలు సమస్తం ఒక పాద పాదముల క్రింద పెట్టి ఉన్నావు దేవ అందును నీకు వందనాలు దేవానికి స్తోత్రం దేవా దేవానికి వందన తండీ వాక్యసరమే నడుచుకోవాలి నీ మేము తిరుగుబాటుతనమ్మా లోపల ఉండడానికి వీలేదు దేవా తిరుగుబాటు తనమ్మ లోపల ఉండడానికి వీలే నీ మాట మేము దేవా నీ మాటకు మేము లోబడాలే నీ మాటకు విజేత కలిగి మేము జీవించాలా దేవా అలాంటి జీవితం మాకు దయచండి దిన దేవా పవిత్రంగా కావాలా దేవా ఏ సజానికి స్తోత్రం దేవా ఏ శ్రీ వందన దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవా వాక్యం ద్వారా మీరు అతను మాట్లాడిన దేవానికి వందనాలు తెలుస్తూ ఏసు కృష్ణాంతండి ఆశీర్వాదం కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మనకు మన కుటుంబాలకు రక్త సంబంధికులకు సదాకాలం తోడు అయింది నడిపించును కాక ఐ మీన్ అందరికి ప్రైజ్ పదనాలు అందరికి